చూదు విశ్వ ప్రభ ఎదురాయలు పరిశుభ్ర దీవ అవరామ సాకుల గొప్ప దివ ఈ దినం ప్రభ మీ కే జ్ఞాపకం చేసుకోండి నా దీవాన్ని రాక భావ నా దీవానికి సిద్ధపడాలా గొప్ప జనంకి సిద్ధపడి చేయాల యశ్వ్రభ బుద్ధి జ్ఞానం సర్వస్వతం మీ దగ్గర ఉంది మాకు కలిగించింది యశ్వ్రభ ప్రతి ఆటకి దుశక్తి రాసిన వాళ్ళకి గద్దీస్తున్నాను సహితలా రాసిన ఆట పడుతాను వీళ్ళ అందరి అలా జాయిన్ కావాలా నా దేవ వాక్యం ద్వారా మీరు ఉన్న వాక్యం పలింప చేయండి దాని ముందు ఎట్లా పోవాలా మీరే మాకు నడిపించండి పాటధర వాక్య నడిపించి ఆదివంతుకు ప్రభ నీ పరిశుద్ధాత్మ సహాయం చేసి మీరే మాకు తోడుండి వణిస్తున్నప్పుడు అసమీ సరే కృప నాకు మ్రతుకయ్యా ఈయ్యా నీకృప కుచాళయ్యా నీకృపలిదేనియ్యా నీకృపలక్షణ నీకృపలిదేనే మృతుకలేనయా అహిమను విరచి మహిళకి తీవచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని చావు మహిమను విడచి మహిళకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిళే నీవు మాధుర్యముగా మార్చి మాదిరిని చూపి మరు మహిమలు నేను మహిమ మహిలో నీను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా ఉండలేనయ్యా ఆజ్ఞల మార్గం ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి పత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు నాశ తీరా ఆరాధన చేసే అవకాశమిచ్చింది నీ కృపాంది కృపా ఏ సయ్యా నీ కృప నా కుచాలయ్యా నీ కృపలేనిదే నీ ఉండలేనయ్యా ఏ నీ కృపనా Nī krupa lē nī dī nī uṇḍalī nāyā. Nī krupa lē nī kṣanamu, Nī dāyā lē nī kṣanamu, Nē nū hīncā lē nū esayā. Nī krupa lē nī kṣanamu, Nī dāyā lē nī kṣanamu, నేను ఊహించలేను ఏసయ్యా ఏసయ్యా నీ కృపనా కుచాలయ్యా నీ కృపలేని దీని ఉండలేనయ్యా ఏసయ్యా నీ కృపణ కుచాలయ్యా ప్రార్థిస్తాం పరశుద్ధి వగు తండ్రి మీకు వదనాలనైనా ఇస్రాయలీల గొప్ప దేవ మీకే కృతజ్ఞతలైనా ప్రభావ ఈ ఉదయం నుంచి ఇంత కాచి కాపాడి సురక్షితంగా ఇంటికి చేర్చేది ప్రతి పనిలో విజయం అనుగ్రహించేది మీకు ఎంతో వందనాలు ముఖ్యంగా ప్రభావ మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మమ్మల్ని అందరినీ అంతరంగమందు మందు ఇస్రాయల్ గా యూదుగా మార్చుకున్నందుకు మీకు ఎంతో వందనాలు పౌల విషయాన్ని అనేక పర్యాల రో రాసిన పొందో వందనలు అర్పించుకుంటున్నాం కాబట్టి నేను మీ వాక్యం కూడా మాకు అనుగ్రహించిన మేము అర్థం చేసుకునేటట్లు మాకు అభిషేకం దయచేస్తున్నారు మీ యొక్క నడిపింపు దయచేస్తున్నారు వాటన్నిటిని బట్టి మీకు వందనాలనైనా ఈ సాయంత్రం సమయంలో ప్రభావ ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తున్నాం మీ యొక్క నడిపింపు మాకు అవసరంనైనా లేకపోతే వీటిని ఎప్పటికీ గ్రహించలేం కాబట్టి నైనా మీ సాయం కోరుతున్నాం మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం మీ రక్షణ ప్రణాళికలో మేము మా జీవితాంతం కొనసాగులాగిన ఓ ప్రభు వీటన్నిటినీ అనేట్లకు మేము చూపించి గొప్ప జన సమూహాన్ని బయటికి తీసుకొని రావాలా మీ చెంతకు సిద్ధపరచాలా అటువంటి తండ్రి సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం వింటున్న వారిని అందరినీ ఆశ్రయించండి ప్రతి అకర్లు కొరతలు తీర్చండి ప్రతి చోట మీ కొరకు సాక్షులుగా నిలబెట్టమండి ధైర్యంగా మీక యొక్క సువార్త ప్రకటించాలా దుష్ట శక్తులతో మేము యుద్ధం పోరాడుతున్నాం కాబట్టి ఈ యుద్ధములో విజయం మీరు మా తప్ప మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం కాబట్టి నైనా ఆ విజయాన్ని పొందుకొని ముందు పోలాగిన సేపడండి అనేకులు ఆ విజయంలో అనుభవం పొందలాగానే సేపడండి అటువంటి రుచి చూసి మీ సాక్షులుగా జీవించలాగ సేపడండి ప్రతి ఒక్కరిని తను మళ్ళీ సరస్వతలు పరిశుద్ధ నామాంన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మెన్ ఈరోజు అక్టోబర్ మొదటి తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం బైబిల్ యూనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము బబులోనికి సంబంధించిన బోధన ధ్యానిస్తా ఉన్నాము కొన్ని వారాల నుంచి బహుశా కొన్ని వారం కూడా మనం అదే చూస్తా ఉన్నాం ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయం అంతా పదిహేడవ అధ్యాయం అంతా బబులోనికి సంబంధించింది పదహారవ అధ్యాయంలో బబులోనికి తీర్పు తీర్చలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడింది దేవుని సన్నిధిలో కానీ పదిహేడవ అర్ధ్యానికి వచ్చేటప్పటికీ ఈరోజు బబులోను ఎట్లా ఉంది అని అడితే అక్కడ చూపిస్తున్నాడు దేవుడు కాబట్టి యోహాను భక్తునికి ఆయన కాలము అంటే రెండు సంవత్సరాల క్రితం చూపించబడ్డాయి కానీ అవి ఆయనకి అర్థం కావట్లేదు అయితే నాకు ఇవేమీ అర్థం కావట్లేవు అని అంటున్నాడు పాత నిబంధన కాలంలో కూడా మనం చూస్తాం ప్రవక్తలు ముఖ్యంగా ధాన్య గ్రంథంకి వచ్చినప్పుడు జక్ర గ్రంథంకి వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం దేవ కలిగిన దర్శనం అర్థం కాకపోతే ప్రార్థిస్తూ ఉంటాడు అప్పుడు గాబ్రియల్ దూత వచ్చి దాన్ని విశదీకరిస్తాడు ఈ ఈ దర్శనం ఏందని విశదీకరించినా కూడా ధాన్యలు దానికి అర్థం తీసుకోలేడు ఎందుకంటే ఆయన కాలంలో జరిగేది ఆ ప్రవచనాలు అదే రీతిగా జక్ర గ్రంథాలకు నేను చూపించిన ఇదంతా ఏంది నాకేం అర్థం కావట్లేదంటే దేవదూత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు విశదీకరిస్తున్నాడు వాటన్నింటినీ ఇవన్నీ ఏందని అయినా కానీ ఆయనకు అర్థం కావట్లేదు ఇవి ఎక్కడ ఈ పక్షుల్లాగా ఎగురుతున్న ఈ ఇద్దరు ఎవరు ఆ బుట్టలో ఉన్న స్త్రీ ఎవరు వీళ్ళు సీనారు ప్రాంతానికి తీసుకెళ్తారని దూత చెప్తున్నాడు అయినా కానీ ఆయనకి ఏం అర్థం కావట్లేదు ఏంది ఇది ఏంది విధానం అని ఆ రోజులలో ప్రవక్తలు ఎంతగానో ప్రయాసపడి రాత్రి అంతా ప్రార్థనలు ఉండేట్లు ట్వంటీ డేస్ ఫాస్టింగ్ ఉన్నాడు ధాన్యలు ఆ దర్శనాలు అర్థం చేసుకొని మన ప్రభు నలభై సంవత్ నలభై దినాలు దేవారాత్రులు ఫాస్టింగ్ ఉన్నాడు ఉపాసం తన పరిచర్య కొరకు సిద్ధపడడం కొరకు తన పరిచర్య ఆరంభమైంది మనం చూస్తున్నాం కాబట్టి ఫాస్టింగ్ ద్వారానే పరిచర్యలు ఆరంభమవుతాయి ఫాస్టింగ్ ద్వారానే సువార్థం ముందుకు వెళ్తూ ఫాస్టింగ్ ద్వారానే మనం యుద్ధాలు ప్రకటిస్తాం సైతాన్ శక్తుల మీద ఫాస్టింగ్ ద్వారానే శరీరాన్ని మీరు అదుపులోకి తీసుకోగలరు శరీర నియమంలోని శరీర వ్యామోహంలోని అన్నిటినీ మీరు చంపుకోగలరు అవి చంపుకోకపోతే ఆత్మీయ స్థితిలో మీరు ఉన్నత స్థితికి లేక హయ్యర్యాంక్కి ఎదగరన్నట్టు హయ్యర్ ర్యాంక్కి ఎదగకపోతే సైతాన్ శక్తులని మాట వినవు చేసుకొని వాడిని ప్రార్థన చేసుకొని చదువుకొని బర్లేదని వదిలేస్తాయి కానీ హయ్యర్యాంక్కి ఎదిగినావంటేనే వాడికి తెలిసి వీడు నా రాజ్యానికి డిస్టర్బెన్స్ వీడు నువ్వు హయ్యర్యాంక్ ఎదగాలంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ చాలా అవసరం ఎందుకంటే ప్రవ్వే చెప్పిండి ఇటువంటి దయ్యాలు ఎట్లా పోతాయని ఇవి కేవలం ప్రార్థన ద్వారా ఉపాసల ధరనే పోతాను అంటాడు అంటే ఆయనకు తెలుసు ఉపాస ప్రార్థన అనేది బహు భయంకరమైన యుద్ధ పోరాటం నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను నా విషయం ఎన్నిసార్లు ఉపాస ప్రార్థనలు చేసేటప్పుడు మంత్ర శక్తులకి వ్యతిరేకంగా ఆ మంత్రాలు తలుపులని గడగడ కొట్టేస్తూ ఉంటాయి ఆ దుష్టాత్మని నీ ఎట్లన నేను ఆపాల ఎందుకంటే నువ్వు యుద్ధం స్టార్ట్ చేసినావు నీ నోట్ల నుంచి వచ్చే ప్రతి పదము వాడిని పోయి ఓడగొడతా ఉంటాయి వాడి దుష్ట పడగొడతా ఉంటాయి అంత పవర్ ఉంటుంది అనేట్టు ముఖ్యంగా అందులో నువ్వు భాషలవరం కలిపి ప్రార్థించడం అనుకో ఇంకా చాలా పవర్ఫుల్ గా ఉంటాయి ఆ ఫైర్ బాయ్ ఆ దుష్ట శక్తులని మంత్రశక్తులన్నిటి కాల్ చేస్తుంది మంత్రగాండ్ల చేతులని అన్నిటి ఇదేందో ఇదేం పవర్ అనేసి వాళ్ళు భయపడిపోతారు మంత్రగాళ్ళు కూడా వాళ్ళ చేతులు కాల్ లేకపోతే ఆ దుష్ట ఆత్మలు తిప్పొయి వాళ్ళ గొంతులు పట్టుకుంటాయి నువ్వు మమ్మల్ని సతాయిస్తున్నావు వాళ్ళు అక్కడ మమ్మల్ని కాలుస్తారు నువ్వేమీ ఇక్కడికి బాలవంతం చేసిన అవి ఉల్టా వాళ్ళ గుర్తులు పట్టుకుంటే అని అట్లా చాలా మంది చనిపోయాడు కూడా గతంలో మంత్రగాళ్ళు కేవలం నీ ప్రార్థనలు అట్లుంటే కాబట్టి ప్రార్థన అనేదే యుద్ధము అన్న సత్యం గ్రహించిన నాడు నువ్వు ప్రార్థన మానవు థర్టీన్ డేస్ అయింది ప్రార్థన స్టార్ట్ చేసి మానలేదు మరి థర్టీన్ డేస్ ప్రార్థన ఉన్న వారందరి జీవితాలలో విశేషమైన అద్భుతాలు నేను చూసినా కంటిన్యూస్ గా ఉన్న వాళ్ళ సరే అందరము కొన్ని అటెండ్ కాకపోవచ్చు కొన్ని కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా నేను మటుకు ఒక ట్వెల్వ్ అవర్స్ అయితే ఖచ్చితంగా అటెండ్ అయింట ఒక ఫిఫ్టీ అవర్స్ అటెండ్ కాకపోయింది వచ్చింది కానీ ప్రతి అవర్ నేను విన్నాను అటెండ్ కాకుండా ఆ తర్వాత రికార్డింగ్ విని దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ సిక్స్టీ సెవెంటీ అవర్స్ ఆఫ్ రికార్డింగ్స్ నేను అప్లోడ్ చేసిన కొన్ని రవి బ్రదర్ చేసిండు దాని తర్వాత తనకి ఏదో సం ప్రాబ్లమ్స్ రావడం వల్ల అతను చేయలేకపోయిండు కానీ దాని తర్వాత నేనే కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఎవరికి ప్రేరేపణ ఉన్నా ఎవరికి టాలెంట్ ఉన్నా ఎవరికి స్కిల్ ఉన్నా వాళ్ళు చేయొచ్చు ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడిన పిలుపు ఎంత కష్టం ఉన్నా ఎంత సమస్యలున్నా ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నా టైం లేకున్నా టైం క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే ఇరవై గంటలు ఎవరికైనా అలారం పెట్టుకొని పొదన పూట చేస్తారు లేకుంటే రాత్రి నిద్ర రాకపోతే రాసి రాత్రి మధ్యరాత్రి వేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవరో ఒక్కరు వింటారు నాకు తెలుసు ఆ ఒక్కరి కొరికే మన ప్రయాసం అందరు వింటర్ అనేసి వేల మంది వింటర్ నుంచి చెప్పడానికి వింటే మంచిదే కానీ ఆ ఒక్కరి గురించే ప్రయాసపడతూ ఉంటాం ఎందుకంటే ఒక్కడే పది వందల ఉంది వాక్యం ఆ ఒక్కరి గురించే మన సేవ పరిచర్ ఎంత ఒక్కరి గురించే పోతూ ఉంటాం ఎంతో దూరం మనం కాబట్టి ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఇప్పుడు ఆ తీర్పు దీనికి ఏ రీతి ఉండబోతుంది అన్న విషయాన్ని ఈ యొక్క ఆ స్త్రీ ఆ మృగం ఎవరు నేను చాలా రికార్డింగ్స్ దగ్గర దగ్గర ఒక నేను అనుకుంటా బహుశా మృగానికి సంబంధించిన బోధలే వైఎంసీఏ రికార్డింగ్స్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి ఇదేమంత కొత్త బోధ కాదు మనకి ఈ మృగం అంటే ఏంది అనేది మనం చూపించినాం గతంలో దాని ఈ మృగం మీద ఈ స్త్రీ ఎవరనేది కూడా నేను చూపించిన ఇప్పుడు ఏం కొత్త ఇంతకుముందు విలని వారికి ఇది కొత్తగా ఉంటుంది కానీ ఇవన్నీ ఓల్డ్ రికార్డింగ్సే ఈ ఓల్డ్ మెసేజెసే తిరిగి చెప్పబడుతుంది అంతే తేడా కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పదిహేడవ అధ్యాయక వచ్చినప్పటికీ మరికొన్ని కొత్త విషయాలు దేవుడు మనకు వెల్పరుస్తున్నాడు గతంలో చూసిన దానికి పదిహేడవ అధ్యయనం మొదటి వర్షంలో పోయిన మనము ఆ ఏడు పాత్రలను పట్టుకొనిన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పాను నీవిక్కడికి రము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశకు చేయబడు తీర్పు నీకు కనుపరిచేదను కాబట్టి ఈ యొక్క ఈ జలముల మీద కూర్చున్న మహావేశ జలముల మీద ఎట్లా కూర్చుంటాం చెప్పండి ఎవరన్నా జలం అంటే నీళ్లు కదా జలముల మీద మహావేష కూర్చొని సముద్రం మధ్యలో ఆశ్చర్యం కదా ఆ స్త్రీకి తీర్పు ఖరాబోతుంది కానీ నేను ఎన్నిసార్లు మీకు జ్ఞాపకం చేసిన తీర్పు ఫస్ట్ దేవుని ఇంటి వద్దనే కాబట్టి ఇదేం కొత్త బోధ కాదు కొత్తపరమైన జీవితము మహావేషగా తయారైందన్న విషయమే చూపిస్తుంది వాక్యం అందుకు జ్ఞాపకం చేయబడుతుంది ద జడ్జిమెంట్ మస్ట్ బిగిన్ అట్ ద హౌజ్ ఆఫ్ ద లార్డ్ తీర్పు మొదట దేవుని ఇంటి యుద్ధనే దాని తర్వాతనే ఈ లోకస్థల వాళ్ళ పరిస్థితి మరి అన్యాయంగా ఉంటుంది సర్పంలోకి తెలియ కాబట్టి భూరాజులతో ఎందుకు ఆమెకి తీర్పు రాబోతుంది భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూనివాసులు ఆమె వ్యభిచార మద్యంలో మత్తులయ్యిరి అవన్నీ నేను చూపించిన గతంలో పోయిన వారండిది ఇవన్నీ మూడవ వర్షంలో అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యములకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చున్న ఒక స్త్రీని చూచి కాబట్టి ఇక్కడ ఒక మృగం ఉంది ఇక్కడనేమో విస్తార జలములు ఉంది జలముల మీద కూర్చున్నది స్త్రీ మరి మూడవ వర్షంకి వచ్చేప్పటికీ అది మృగంలాగా తయారింది మృగం మీద కూర్చుంది ఆ స్త్రీ మళ్ళీ ఒకేసారి జలముల మీద ఎట్లా కూర్చుంటది మృగం మీద ఎట్లా ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలన్నట్టు అయితే నేను గతంలో మీకు చూపించిన ప్రకటన గ్రంథం ధ్యానించే వాళ్ళు ప్రకటన గ్రంథం చదివే వాళ్ళే కానీ దాన్ని వినే వాళ్ళే కానీ జస్ట్ ఏదో మనం పాటలు విన్నట్టు చవికి పెట్టుకొని వింకుంట పోతే కానే కాదు ఇది ఒక ఎగ్జామ్ కి సిద్ధపడుతున్నట్టు చదివితే కానీ ఇవి ఎప్పటికీ నీ హృదయంలో నాటుకోవు ఎందుకంటే దీని వెనకాల పరిశుధాత్మ సహాయం ఎంతో మనకు అవసరం ఉంటుంది పరిశుధాత్ముడు ఎందుకు ఇవన్నీ మనకు బయలుపరచడం మనం అర్థం తీసుకోవాలా నువ్వు పని చేస్తావనే లేకపోతే నీకు చూపించాలి ఇవన్నీ ఎస్ట్ ఏదో ఇంటెలెక్చువల్ గా డెవలప్ కావడం కొరకు కాదు నేను చూపించుకోవడానికి అసలే కాదు ఇది నీకు బయలుపరచబడిందంటే నీ పరిచర్య ఎక్కడికో వెళ్ళిపోతుంది ఉన్నత స్థితికి వెళ్ళిపోతుంది పైగా ఇది ఏ సంఘాలలో కూడా చెప్పబడలేదు ఈ వాక్యాన్ని నేను ఎంతమంది పాసాలు అడిగిన మీరు ఎందుకు చెప్పలేరంటే మేము మేము ఎప్పుడు ప్రయత్నం చేయలేదంతే పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ అలా మాట్లాడుతుంటాం కాబట్టి మనకు తెలుసు ఇవన్నీ ఎంతోమంది పాసాలు కొన్ని లెక్కనే లేదు ఎవరు కూడా చెప్పలేరు ప్రజ్ఞాన గ్రంథం అందుకే వాళ్ళు ధన్యత పోగొట్టుకున్నారు సేవకులు చెప్పలేరు ఎందుకంటే వారికి ఓపికతో మార్తాలాగా మరియాలాగా ఏసు ప్రభు దగ్గర కూర్చొని నేర్చుకోనన్న తపన లేదన్నట్టు ఏదో పొద్దున లేదా ఆచారబద్ధం ఏదో యుద్ధం ఉద్యోగం చేస్తున్నట్లే పోతారు అన్నట్టు సేవకి కానీ ఇది పోరాటం అని తెలియదు అందుకే వాళ్ళందరూ అనారోగ్య పాలైపోతుంటారు ఎందుకు రోగాలు వచ్చేస్తాయి అంటే వాళ్ళకి తెలియకపోయి యుద్ధంలో ఇరికినరు వాడు తంతుంది కూడా తెలియదు సైతాన్ శక్తులు వచ్చి వాడిని పట్టుకుంటే కూడా తెలియదు వారి శరీరాలకు దూరి డీమన్స్ వారికి రకరకాల రోగాలు చేస్తున్నా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు మన ఏస్లో మిమ్మల్ని స్వస్థపరుస్తారని చెప్తారు కానీ వాళ్ళ షరలోనే స్వస్థత లేదు అంత భయంకరంగా ఉంది అన్నట్టు వ్యవస్థ ఈరోజు జీవితం ఎందుకంటే అది ఒక మృగం లాగా తయారైంది మనం గతంలో చూపించి ఆల్రెడీ దాని రికార్డింగ్స్ ప్రతి వాక్యం ఆధారం చూపిస్తూ అది దాని క్వాలిఫికేషన్స్ అని నేను చూపించిన గతంలో కాబట్టి ఇది ఎర్రని మృగము అన్న విషయం ఒకటి చెప్పబడింది దాని తర్వాత ఈ ఈ కి ఎన్ని ఉన్నాయి తలలు 7 తలలు ఉన్నాయి పది కొమ్ములు ఉన్నాయి ఊహించుకోండి తలలు ఉంటే ప్రతి తలకి రెండు కొమ్ములు ఉండాలి కదా రెండు కొమ్ములు ఉంటే ఎన్ని ఉండాలా పదహ పద్నాలుగు కానీ ఇవి పదే ఉన్నాయి కాబట్టి ఇదంతా వింత రకమైన మృగం అయితే గతంలో కేబీపీఎం గ్రూప్స్ లో రికార్డింగ్స్లలో వాక్యాలలో లైవ్ లైవ్ వాక్యం మనం వైఎంసీఏ హాల్స్లలో మనం రన్ చేసేవాళ్ళం ఈ వాక్యాన్ని వర్షిప్ అప్పుడు ఉన్న వాళ్ళకే ఇవి అర్థమైతే ఎందుకంటే ఆ దాని గ్రంథంలో కూడా నేను చూపించిన ఈ మృగాన్ని ఇదే మృగం అక్కడ ఎట్లున్నది దాని తర్వాత దానిల గ్రంథం నుంచి కొంతకాలానికి ఇక్కడ ప్రకటన గ్రంథంకి వచ్చినప్పుడు అది ఎట్లా అది నేను చూపించిన ఎంతమంది జ్ఞాపకం ఉందో తెలియదు కానీ దాని గ్రంథం నేను చూపిస్తే రోజు మరోసారి ఏడవ అధ్యాయంలో ఇప్పుడు చూడండి ఈ స్త్రీ ఎట్లుంది అని అడిగింది అయితే ముఖ్యంగా ఈ మృగము తల తల తల మీద దేవదూషణ నామములతో నిండుకొనిందంట కాబట్టి ఎక్కడన్నా మీరు రాసుకోవాలా తల మీద దేవదూషణ ఉంది అని కానీ కొంచెం కిందికి వెళ్తే దాని నోట్ల నుంచి దేవదూషణ వస్తుంది అన్నట్టు వాక్యం చూస్తాము అవి రాసుకోండి ఎక్కడన్నా మీరు ఆ స్త్రీ ఈ ధూమ్ర వస్త్రము ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏ హహ్యమైన అంటే అసహ్యమైన కార్యములతోనూ తాను చేచిన విభచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకోలే ప్రతి చిహ్నాలన్నీ ఈ స్త్రీ వస్త్రాలు ఎట్లున్నాయంటే ధూమ్రము రక్త వర్ణము పోయినవర నేను చూపించిన వైలెట్ కలర్ తర్వాత రెడ్ కలర్ అంటే ఎర్ర ఎర్ర చీర కట్టుకుంటే ఎట్లుంటే స్త్రీ అట్లా ఉందన్నట్టు వస్త్రాలు వేసుకుంటా ఆమె తర్వాత ఆమె ఎట్లా అలంకరిపడింది బంగారంతో రత్నములతో ముత్యములతో మూడు అక్కడ కనిపిస్తాము దాని తర్వాత దానికంత అసహ్యమైనది అవి మూడు ఏహమైన కార్యములు విభిచార సంబంధమైన కార్యములు దాని తర్వాత అపవిత్రం మూడు రకాల తన జీవితంలో ఉన్నాయన్నట్టు కాబట్టి ఐదవ వస్తుంది ఇప్పుడు చూడండి దాని నొసట దాని పేరు ఇలాగో రాయబడి ఉండను మర్మము మిస్ట్రీ ఇంగ్లీష్ లో వేషలకు భూమిలోని ఏహమైన వాటిని తల్లి అయినా మహాబబులోను మర్మ బబులోను మర్మమయమైన బబులోను అని కూడా బబులోను అని కూడా అనుకోవచ్చు ఇంగ్లీష్ లో మిస్ట్రీ కాబట్టి ప్రతి అసహ్యమైన దానికి ఇది తల్లి ఈ మతపరమైన జీవితం బబులోని జీవితం అట్లా ఉందన్నట్టు ఊహించుకోండి ఆ ముగ్గురు స్త్రీలు శకర గ్రంథంలో చూపించిన ముగ్గురు స్త్రీలు కలిస్తే ఇట్లా ఉంటదన్నట్టు ఆ షీనారు ప్రాంతంలో వాళ్ళు దాన్ని స్థావరి స్థావరం ఏర్పరిచి ప్రపంచం అంతటా స్ప్రెడ్ చేసిరన్నట్టు ఈ యొక్క అపవిత్రత అయిన చూపించిన రకరకాల అపవిత్రతలు అవన్నీ దేవునికి ఎట్లా విరుద్ధంగా లేచినాయని ఈ ఈ దురాత్మలన్నీ ఏసుప్రభుకి విరుద్ధంగా లేచినాయి దాని తర్వాత బిడ్డలకు విరుద్ధంగా లేచినాయి ఇప్పుడు నేను చూపిస్తావని త్వరగా చూడండి మరియు ఆ స్త్రీ పరిశుధ రక్తం చేతను ఏసు యొక్క హతసాక్షుల రక్తం చేతను మత్తిల్లియుడుట చూచి చూచితిని నేను దాని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనెను ఆ ఏడు పాత్రలు పట్టుకున్న దృతలో ఒక దూత నీవెలా ఆశ్చర్యపడితీవి ఈ స్త్రీని కూర్చిన ఏడు తలలను పది కొమ్మలను కలిగిన దాని మోయిచున్న క్రూర మృగను గురిచిన మర్మంను నీ నేను నీకు తెలిపెదను ఇదే మనం చూస్తాము ధ్యాని గ్రంథంలో గావరీల్ దూత బయలుపరచిండు ఇదే విదానము మనం చూస్తాము జకెరే గ్రంథంలో దాని దేవదూత బయలుపరిచిండు కానీ కొత్త నిబంధనకు దేవదూతలు బయలుపరచరు మనం ఉంటుంది కొత్త ముగింపు దశలో ఇప్పుడు అని రాక ముందు దేవదూతలు వచ్చి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ పనులు అయిపోయినాయి వాళ్ళ పనులు నిర్వర్తించుకొని వెళ్ళిపోయినారు ఇప్పుడు నువ్వే వీటిని ప్రకటించాలా నువ్వే వీటిని గ్రహించాల ఇప్పుడు చూడండి దేవదూత వీటిని విశదీకరిస్తున్నాడు మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు చూడండి అంటే ఇంటర్ప్రిటేషన్ అంటాం కదా ఇంగ్లీష్లో విశదీకరించడం విశదీకరించిన దాన్ని నువ్వు ఎట్లా గ్రహించగలవు ఇప్పుడు దేవదూత చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు చూడండి ఓసారి ఇందులో జ్ఞానం గల మనసు కనపడు నువ్వు పదిహేడవ అధ్యాయం ధ్యానించే వాళ్ళకి జ్ఞానం ఉంటుందంట జ్ఞానం గల మనసు ఇది అర్థం కాకపోతే నీకు జ్ఞానం లేదన్నట్టే స్ట్రైట్ చెప్పాలంటే కాబట్టి నేను ప్రయాసపడతాను ప్రభా నాకు జ్ఞానం కావాలా ఇది నేను అర్థం చేసుకోవాలా ఎందుకంటే నువ్వే చెప్తున్నావు ఇక్కడ ఇందులో జ్ఞానం ఉందని కాబట్టి నాకు జ్ఞానం కావాలా ప్రభావ అది వచ్చేంత వరకు నేను విడిచిపెట్టాను ఏదో చేస్తే ఆచారబద్ధం గట్ల అర్థం కడిసే ప్రార్థించుకుని వెళ్ళి పెట్టే కాదు నేను ఈ దొరికేంతరకు నేను విడిచిపెట్టాను తీర్మానించుకున్నాను ఇప్పుడు ఛాలెంజ్ ఈ సాయం నాకు అవసరం చూడండి ఇప్పుడు ఇందులో జ్ఞానం గల మనసు కనబడను ఫస్ట్ పాయింట్ ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు ఆశ్చర్యం కొట్టది కదా ఏడు కొండలు అయితే మనకి తెలుసు ఎన్నెన్నో ప్రాంతాలలో ఈ ఏడు కొండల మీద మందిరాలు కట్టినట్లు తిరుపతిలో ఒకటి చూస్తాము ఏడు కొండల మీదనే కట్టారు కదా అన్ని మందిరాన్ని తర్వాత వ్యాటికన్ సిటీలో ఉన్న సెయింట్ పీటర్స్ స్క్వేర్ కూడా క్యాథలిక్ చర్చ్ అది ప్రపంచంలో పెద్దది అది కూడా ఏడు కొండల మీద కట్టబడింది ఇప్పుడు అసలైన సత్యం చూపిస్తాం ఎరుషిలేం మందిరం కూడా ఏడు కొండల మీద కట్టబడింది ఎంతమంది తెలుసు పాత పాత కేబీపీఎం మెంబర్స్కే అర్థమైతే అప్పట్లో వాళ్ళు విన్నారు అవన్నీ రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి చెప్తున్న విషయాలు ఇవన్నీ పదో వర్షంలో ఇప్పుడు తూతమ్మాలో విషయం చెప్తున్నా ఆ ఏడుగురు మరియు ఏడుగురు రాజుల కలరు అంటే ఏడు కొండలు ఏడుగురు రాజులు సరే అది పదో వర్షంకి వచ్చేప్పటికీ ఆ సంబంధించిన విషయాలు మాట్లాడుతుంది ఇక్కడ దాని తర్వాత మనం చూస్తాం ఇక కొమ్ములకు సంబంధించినది మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు అంటే ఐదు గురిపోయినా అంటే ఆరో వాడు ఉన్నాడు కడమవాడు ఇంకాను రాలేదు వచ్చినప్పుడు అంటే ఏడో వాడు వచ్చినప్పుడు కొంచెం కాలం ఉండవలను దాని తర్వాత వాడు వస్తాడు అది నేను చూపిస్తే చూడండి ఇక్కడ పదకొండో వర్షంలో ఉండినది ఇప్పుడు లేని ఆ క్రూర మృగము ఈ మృగం గురించి ఉండే ఇప్పుడు లేదంటున్నాడు ఆ ఏడుగురితో పాటు ఒకడై ఉండి తానే ఎనిమిదవ రా జగుచు నాశం నటు పోచున్న పోను ఏడు ఏడులో ఐదు మంది కూలిపోయినారు ఆరో వాడు ఉన్నాడు ఏడో వాడు ఇంకా రాలేదు వాడు ఇచ్చినప్పుడు కొంచెం కాలమే ఉంటాడు దాని తర్వాత ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడై ఉండి అంటే ఈ ఏడు ఒకటి అనే విషయం జ్ఞాపం చేస్తుంటు తర్వాత ప్రకటన గంధం పదమూడు అధ్యాయంలో మనం ధీరంగా ధ్యానించిన కొన్ని నెలల క్రితము పదమూడవ అధ్యాయం ధ్యానించకపోతే పదిహేడో అధ్యాయం అర్థం కాదు అసాధ్యం అన్నట్టు కాబట్టి ఇది ఒక క్లాస్ల గురించి నేర్చుకున్న జీవితం ఇది ప్రకటన గంధం నేను ఏదో బిజీగా ఉండి నేను అటెండ్ కాలేకపోయానంటే నువ్వు తక్కిన చాప్టర్స్ ఎప్పుడు అర్థం చేసుకోలేవు ఏ అధ్యాయం అర్థం కాదు అన్నట్టు ఒక్కసారి గ్యాప్ వచ్చిందంటే నువ్వు మళ్ళా క్లాస్ క్లాస్కి వెళ్ళినట్లే ఉంటుంది ఈ పరిస్థితి నా అనుభవం కాబట్టి నేను చెప్తున్నా నేను గతంలో అట్లాంటి అనుభవాలు ఉండబోయినాను అందుకే నోట్స్ రాసి పెట్టుకుంటా నేను ఎన్ని కట్టలు ఎన్ని రిజిస్టర్ చేసుకుంటావు నీ మైండ్లో ఎన్ని వాక్యాలు నువ్వు జ్ఞాపకం చేసుకోగలవు అది చేసుకోకపోతే ఒక దినం నువ్వు వాక్యంగా తయారు కావు పౌలు మీరే పత్రికలు అంటాడు పత్రిక నువే సువార్తలాగా మారిపోవాలా వేసులో ఎట్లయితే వాక్యం అయిందో ఆయననే వాక్యం కాబట్టి నువ్వు కూడా వాక్యంలాగా తయారు కావాలంటే దాట నానాలా కదా దాట నానకుండా ఈ లోకంలో నానుతావు అందుకే మనకి ఇవి అర్థం కావన్నట్టు శారీరకంగా అర్థం కావన్నట్టు ఇవి కాబట్టి ఇది ఒకప్పుడు ఉండే మృగము ఇప్పుడు లేదు కానీ అది తిరిగి వస్తుంది అన్న విషయం జ్ఞాపకం చేస్తుండ్రు పద పన్నెండు వర్షాల దూత మాట్లాడుతుండండి ఇప్పుడు నీవు చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు ఆ ఏడుగురు ఏడు తలలు దీనికి సంబంధించిన అక్కడ ఉంది మనం దగ్గర పదకొండవ వర్షంలో క్లూ ఇచ్చండి దేవుడు ఆ ఏడు తలలు ఆ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒక్కడై ఉన్నది అంటే అన్ని అన్నట్టు ప్రతి దశలో ఉండే మృగం అన్నట్టు ఇది ఏడు ఏడు మృగములు ఏడు తలలు ప్రతి దశలో ఉండే ఒక్కొక్క మృగం అన్నట్టు అది ఆ ఒక్కొక్క మృగమే ఆ ఎన్ని తరాలు ఉన్నా కానీ చివరికి ఉండేది ఒకటే అది మృగము అవి ఏడు డిఫరెంట్ కాదు ఏడు ఒకటే అని చెప్తున్నాడు ఎందుకంటే ప్రటం కందం పదమూడు అధ్యయనం చూపించిన గతంలో అక్కడ ఒక మృగము సముద్రంలో నుంచి బయటకు వస్తుంది ఇంకొక మృగము భూమి నుండి బయటకు వస్తుంది అవి రెండు కాదని కూడా చూపించిన నేను రెండు ఒకటే అని కూడా చూపించిన తర్వాత ఒక వాక్యం కింద పదమూడో అధ్యాయం ధ్యానించినప్పుడు అక్కడ మనం చూసినాం అవి రెండు మృగాలు మృగం ఒక్కటే ఇవి ఏడు తలలు కావు తల కాబట్టి ఇవన్నీ నీకు అర్థం కావాలంటే పరిశుధాత్మ సహాయం నీకు ఎందుకంటే చివరి కాలంలో మనం ఉన్నాం కాబట్టి వీటన్నిటినీ పరిశుధాత్ముడు మనకి చూపిస్తున్నాడు చూపించి ఇంకా ఆలస్యం చేయకండి త్వరగా పోయి చెప్పేశాను అందరికీ ఎందుకంటే శ్రమలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఈ ప్రపంచంలో ఎన్నో సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయిపోయింది తర్వాత లక్షా నలభై వేల మంది సీలింగ్ కూడా త్వరగా అయిపోతుంది త్వరలో ఇంకా షార్ట్ టైమే ఆ సీలింగ్ లో ఉండాలా అని కూడా ఎంతగానో మనం ప్రయస్పడుతున్నాం ఎంతో కలంబం నువ్వు చెప్తున్నాను ఆ సీలింగ్ క్లోజ్ అయిపోయినాక ఎవడు నిన్ను కాపాడలేడు ఎందుకంటే నువ్వు ఆటోమేటిక్ గా బుద్ధి లేని కణికల గుంపులు సీలింగ్ అయినదంటే నువ్వు బుద్ధిగల కనెకలు ఉండిపోతువు కాబట్టి ఆ సత్యం తెలిస్తే నువ్వు బుద్ధికల కన్యకం అన్నట్టు సత్యం తెలకపోతే నువ్వు బుద్ధి లేని తర్వాత ఈ మృగానికి సంబంధించిన విషయాలు మనం ధ్యానించినప్పుడు నేను చూపించిన ఇది కేవలము లక్ష మందికి తప్ప ఎవరికి అర్థం కావు ఈ వాక్యాలు ఎందుకంటే వాళ్ళు ముద్రించబడ్డవారు కాబట్టి వారికి తప్ప ఎవరికి వేసుకో ఇవి చూపించాడు మోసగాళ్ళకి చూపించాడు అపవిత్రంగా జీవించే వాళ్ళకి చూపించాడు దొంగలకి చూపించాడు ఇవి వేషధారకులకు చూపించాడు ఇవన్నీ అనేకమైన పనులతో అలిసిపోయిన మార్తలాంటి లాంటి క్రైస్తవులకి చూపించాడు ఇవి ఎవరైతే ఆసక్తితో ఓపికతో పట్టుదలతో మరి ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాలన్న ఆశ ఉంటుందో వారికి తప్పక చూపిస్తుంటాడు అది కూడా ఇన్స్టెంట్గా ఏం చూపించాడు ఆయన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే కదా చూపించింది ఆయన అనేక ప్రాంతాల్లో తిరిగి సేవ చేసి వచ్చి మరియా ఇంటికి వచ్చేవాడు ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళకి పండగ అన్నట్టు మారత లోపల పనిచేసుకుంటుంటుంది ప్రభుకి ఎన్నో వంటకాలు దింపించాలనేసి కానీ మరియా ఆయన కళ్ళ దగ్గర కూర్చొని ఆయన పుట్టి ఆయన పెట్టే ఆహారం తింటుంది ఉల్టా అన్నట్టు మారత ఆయనకు ఆహారం పెట్టాలనుకుంటుంది కానీ ఏసు ప్రభు ఆయన ఉల్టా వీళ్ళకి ఆహారం పెట్టాలనుకుంటుంది కానీ మారతకి ఆ ఇష్టం లేదు ఆహారం మరియకై ఉంది మరియా తెలుసుకుంది ఆహారం ఎంతో విలువ అనేది కాబట్టి లక్ష నలభై మంది తప్ప ఎవరు వీటిని అర్థం చేసుకోలేరు వీటిని ప్రకటించలేరు వీటిని విశదీకరించలేరు ముఖ్యంగా అది పాయింట్ నేను చెప్పేది విశదీకరించాల కాబట్టి ఈ మృగము మతపరమైన జీవితానికి సాదృశ్యం అని నేను ఆల్రెడీ ఎప్పుడో చెప్పేసిన కొత్తగా అదేమి పాత ఇదేమో ఇప్పటిది కాదు అది ఇది మతపరమైన జీవితానికి సాదృశ్యము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది దాని తర్వాత ఆ యొక్క మృగం యొక్క సంఖ్య అది ముద్ర గల కూడా చూపేసి గతంలో ప్రకటన మనం చూస్తాం వాటికి సంబంధించినవి అదే పదమూడు అధ్యాయంలో చూస్తాము ఆరు వందల అరవై ఆరు అనేది అయితే ప్రపంచమంతా చర్చ నమ్మేది ఆరు వందల అరవై అదే అది ఆ మృగం యొక్క సంఖ్య కానీ ప్రభు మనకు చూపించాడు సంవత్సరాల క్రితం అది ఆరు కాదు ఆరు వందల ఉంది బైబిల్లో బైబిల్ ఉంది కింద ఫుల్ నోట్స్ చూపించిన అది కేవలం మనకే బయలుపరచబడింది ఇంకెవరు చూడలేదాన్ని ఈరోజు కూడా అంతవరకు బ్లైండ్గా ఆరు వందల అరవై ఆరే అనుకుంటున్నారు కానీ ఆరు వందల అరవై అని లేదు అక్కడ ఫుడ్ నోట్స్ ఏముందంటే కొన్ని ప్రాచీన పత్రలలో ఆరు వందల అరవై అని వ్రాయబడేను అని కాబట్టి అది అదొక ప్రశ్న వేసినా అంత హెబ్రోన్ బ్రదర్స్ ఉండే హెబ్రోన్ బ్రదర్స్ ఉంటే వాళ్ళు మీరు చూసిండ్రా ఈ వాక్యం చూడండి పైననేమో ఆరు వందల అరవై ఆరు నుండి ఫుడ్ నోట్లనేమో ఏది కరెక్ట్ బ్రదర్ అంటే చెప్పలేక పేరు మనకు తెలుసు రెండు కాదని అది ఆరు వందల అరవై ఆరు కాదు ఆరు వందల అరవై ఐదు కూడా కాదు ఎందుకంటే ఇంగ్లీష్ బైబుల్ చదివినప్పుడే అది త్రీ హండ్రెడ్ సారీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అండ్ త్రీ స్కోర్ అని ఆ ఇంగ్లీషు అర్థం మనుషులు సిక్స్ హండ్రెడ్ కానీ మ్యాథమెటిక్స్ లో ఉన్న వారితో మాట్లాడితే అర్థమవుతుంది సిక్స్ అండ్ సిక్స్టీ స్కోర్స్ అని అంటే 660 ఒక నంబర్ అయితే సిక్స్ తర్వాత ఇంకొక నెంబర్ అంటే 660 సిక్స్టీ కామా సిక్స్ అట్లుంది అది అది ఒక నెంబర్ కాదు రెండు నంబర్స్ అని చూపించింది దేవుడు మనకు అక్కడ తర్వాత మనం జేమ్సాంగ్ నెంబర్స్ చూసినాం సిక్స్ సిక్స్ అంటే సర్పంలు అని చాలా తేటగా ఎన్ని వందల సంవత్సరాల రాయబడింది మీనింగ్ సిక్స్ జేమ్సాంగ్ నంబర్స్ లో సర్పెంట్స్ అని వెనమస్ అని ఉంది తర్వాత ఆరు అనే సంఖ్యకి తేళ్లు స్కార్పియన్స్ అని ఉంది కాబట్టి ఈ మృగము అంటే మృగంలాగా ఉన్నదంటే మీకు తెలుసు భూ జంతుల అన్నిట్లకి సైతాన్ కిందది సర్పం కాబట్టి ఈ మృగము సర్పము ఆధీనంలో ఉంది సర్పం దానికి శక్తిని ఇస్తా ఉంది తర్వాత దానికి సపోర్ట్ చేస్తా ఉన్నాయి ఇవి రెండు గుంపులు మతపరమైన గుంపులు కాబట్టి ఇవన్నీ మనకి దేవుడు ఎప్పుడో బయలుపరచండి కొత్తవి ఏం కావు మనకి ఫస్ట్ టైం వినే వాళ్ళకి బహుశా ఆశ్చర్యంగా ఉండొచ్చు అయితే ఇప్పుడు ఒకసారి మనము ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయానికి వెళ్ళిపోదాం దానికి ముందు దానిల గ్రంథం ఏడవ అధ్యానికి వెళ్తాం ఒకసారి చూడండి దానిల గ్రంథం ఏడవ అధ్యాయం స్పీడ్గా చదవలితే ఇంకా మంచిదే టైం లేదంటే ఇంకా నేనే ఓపెన్ చేసి చదవాల్సి వస్తుంది దానిల గ్రంథము ఏడవ అధ్యాయంలో ఆ బబులను రాజా యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం నా దానియలకు దర్శనం కలిగాను అతడు తన పడక మీద పరుండి ఒక కళ కానీ ఆ కళ సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసాను సంక్షేపంగా అంటే క్లుప్తంగానట తర్వాత దానియలు వివరించి చెప్పినది రాత్రి అందు దర్శనములు కలగగా కలిగినప్పుడు నేను తేలి చూచిచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసిరటం నాకు కనబడను ఈ గాలికి సంబంధించింది నేను చూపించిన బహుదీర్ఘంగా నాలుగు దిక్కుల నుంచి నాలుగు వాయువులని అది ఇప్పుడు మళ్ళా నేను ఇప్పుడు చెప్పలేను ఎందుకంటే ఎక్కడికో వెళ్ళిపోతే టాపిక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ రికార్డింగ్స్ లో ఉంటాయి చూడండి ఈ నాలుగు వాయువులు ఏందనేది తర్వాత మూడో వచనంలో చూస్తాం అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం నుండి పైకెక్కెను ఇందాక చూసినాం మనము గ్రంథంలో పదమూడో అధ్యాయంలో మృగము ఒకటి నీళ్ళు సముద్రం నుంచి బయటకు వస్తుంది ఒకటి భూమి నుంచి బయటకు వస్తుంది అయితే ఇక్కడ దాని గ్రంథం దర్శనంలో ఏం చూస్తున్నామంటే నాలుగు జంతువులు వస్తున్నాయి ఒకటి కాదు ఇదే అర్థం చేసుకోవాలి మీరు అది ఇది ఒకటే అని నేను రుజువుపరుస్తున్నాను ఇప్పుడు మీకు చూడండి కానీ అవి నాలుగు కాదు అవి ఒకటే దాని కాలంలో నాలుగు రూపకంగా ఉన్నాయి అవి కానీ ప్రకటన గ్రంథంలోకి వచ్చేటప్పటికీ ఆ నాలుగు జమ ఏడు తలలు ఒకటే తలలాగా మారిందని ఇందాక చూపించిన అది ఎనిమిదో తలకి సిద్ధపడుతుందని చూపించిన అవన్నీ చెప్తా నేను మీకంత విశదీకరించి కానీ ఈ నాలుగు జంతువులు ఒకటే జంతువుగా మారుతాయి కాబట్టి ఆయన అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఇవన్నీ మనం ఆల్రెడీ నీకు చూపించిందే గతంలో రికార్డింగ్స్ లో ఆ నాలుగు జంతువులు ఏందనేది చూడండి అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రం నుండి పైకెక్కాను సముద్రము అండ్ జలము అంటే మనుషులు గొప్ప జన సమూహము అనర్థం మనుషుల నుండి బయటకు వచ్చిన చూడండి ఆ జంతువులు ఒకదానికి ఒకటి భిన్నములై అంటే సేమ్ లేవు అవి ఒక్కొక్కటి ఒక్కొక్క లాగుంది అన్నట్టు ఈ జంతువులు ఫస్ట్ మీరు రాసుకోవాల్సింది ఏంటంటే దాని ఉన్న ఈ నాలుగు జంతువులు భిన్నంగా ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి నాలుగవ అవసరం కానీ ప్రటన గంధం పదమూడుకి వచ్చేటప్పటికీ ఈ నాలుగు ఒక జంతువులాగా తయారవుతుంది అని చూపిస్తారు చూడండి నాలుగవ అష్టంలో మొదటి సింహం మొదటి ది సింహం పోలి ఉన్నది కానీ దానికి పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు ఉండేది సింహమే కానీ దానికి రెక్కలు ఉన్నాయి ఏది పక్షిరాజు రెక్కలు కాబట్టి మొదటి జీవి మొదటి మృగము సింహం రెండవది నేను నేను చూచిస్తుండగా సరే దానికి సంబంధించినవన్నీ మనం చూసినాము నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుల వల్లే అది పాదాలు పెట్టుకొని నేల పైన నిలబడినను మరియు మానవ మనసు వంటి మనస్సు దానికి ఇవ్వబడిను కాబట్టి ఈ సింహము మనిషికి సాదృశ్యం అని కూడా చెప్తుంది ఇట్లా అర్థం చేసుకోవాలన్నట్టు ఇది నిజంగా సింహం కాదు దీనికి మనిషి మనసు ఉంది అంటే ఇది మనిషి అని అర్థం అర్థం చేసుకోవాలి ఇవన్నీ ప్రతి తర్వాత చూడండి రెండవ ఐద ఐదవ రెండవ జంతువు ఎలుగు పంటిని పోలి ఉన్నది మొదటి సింహం పోలింది రెండవది ఎలుగు పంటిని పోలింది అది ఒక ఒక పార్శ్వం ఒక సైడ్ల పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్క టెముకలను పట్టుకున్నది ఈ రికార్డింగ్స్ చూడండి చాలా విశదీకరించిన దాని మీద డీటెయిల్డ్ గా కొందరు లెమ్ము విస్తారంగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి తర్వాత చూడండి అటుపీ మట చిరుతపులిని పొలిన మరియక యొక్క జంతువును చూచిస్తుంది ఇది మూడవది చూడండి ఆశ్చర్యం ఉంది ఇది మూడవ జంతువు చిరుతపులి దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలు ఉన్నాయి సింహానికి ఏమో రెండు రెక్కలు ఉన్నాయి ఈ చిరుత ఏమో నాలుగు రెక్కలు ఉన్నాయి దానికి నాలుగు తలలు ఉన్నాయి ఇప్పుడు మీకు ఇంకా క్లు అర్థమవుతుంది మీకు మూడవ దానికి వచ్చేటప్పటికీ చిరుత నాలుగు తలలు ఉన్నాయి అంటే మొదటి జీవులన్నీ జమ అవుతున్నాయి దీంట్లోకి సింహం ఒకటి ఎలుగు పంటి ఒకటి అంతే కదా చిరుతపులి తర్వాత చూడండి దానికి ఆధిపత్యం ఇవ్వబడిను ఈ నాలుగో మూడో దానికి ఏడవ వర్షంలో పిమ్మట అంటే తర్వాత అంటే ఒక రోజు తర్వాతనో రెండు రోజుల తర్వాతనో రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరం నాలుగవ జంతువు ఒకటి కనబడేను అది తనకు ముందుగా నున్న మూడు జంతువులకు భిన్నమైనది అది మహాబల మహాత్యములు కలది మహాబులోను మహాబల మహాత్యములు కలది కాబట్టి ఈ నాలుగవది ఎట్లా ఉందంట ముందున్న మూడికి భిన్నంగా ఉందంట అంటే దాన్ని చూస్తే ఆశ్చర్యపోతారన్నట్టు ఎట్లా దాన్ని విశదీకరించాలా దాంట్లో ఏముందో దానిలు చెప్పలేదు చూడండి ఒకటే చెప్పింది ఏంది దానికి పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములను ఉండేను బాగా అర్థం చేసుకోండి ఇక్కడ పది కొమ్ములు వచ్చినాయి ఇందాక చూసిన వాక్యంలో కూడా పది కొమ్ములున్నాయి ప్రటం దంతం పదిహేడో అది సమస్తంను భక్షించచ్చు తొత్తు నీళ్లుగా చేయచు దానిని కాల క్రింద ఇక్కడికి మనం చూస్తాము గతంలో కూడా చూసినాం మనము ఇప్పుడు ఈ నాలుగు జీవులు ఏమైన ఇవి ఏమైనాయి ఇవి నాలుగు సెపరేట్ గా లేవు నాలుగవది బహు ఘోరంగా ఉంది వికృతంగా ఉంది దాని యువనికే ఆశ్చర్యంగా ఉంది ధాన్యాలు దాన్ని విశదీకరించలే కానీ ఆశ ఉన్నవాడికి దేవుడు తప్పగా చూపిస్తాడు ఇది ఏంది నేను చూడాలనుకుంటున్నాను నాలుగవది ప్రవ్వాల్గవది ఎట్లుంటుంది నాకు చూపించి ప్రవ్వా నేను అడిగిన అన్ని బైబిల్నే ఉంటాయి అనేది ఒకటి క్లూ కాబట్టి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంకి వస్తే ఈ నాలుగవ జీవి ఎట్లా ఉందో దేవుడు అక్కడ చూపిస్తుంటే మనకి చూడండి పదమూడవ అధ్యాయం ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం మరియు పది కొమ్మలను ఇప్పుడు భారత తీసుకోండి ఏడు తలను గల ఒక క్రూర మృగము సముద్రం నుండి పైకి వచ్చిట చూచి తిని ఏడు తలలు మళ్ళీ ఎక్కడ కూడా పది కొమ్ములు ఉన్నాయి ధాన్యాల దాంట్లో చూసినాము నాలుగవ దానికి పది ఉన్నాయి కానీ దానికి నాలుగు తలలు ఉన్నాయి ఎప్పుడు చూడండి దాని కొమ్మల దాని కొమ్ముల మీద పది కిరీటములు దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండేను ఇందాక కూడా చూసినాం ప్రకటన గ్రంథం పదిహేడో అధ్యయంలో వాటి తలల మీద దేవదూషణ ఉన్నది దాని తర్వాత తల నుంచి నోట్లకెళ్ళి బయటికి వస్తుంది అది నేను చూపిస్తే ఇప్పుడు వాక్యం నేను చూసిన మృగము ఎట్లుందో చూడండి ఇది ఒకటే మృగం నేను చూచిన మృగం ఎట్లుంది చిరుత పులిని పోలి ఉంది ఉల్టా వస్తుంది ఇప్పుడు దాని గ్రంథంలో సింహంతో స్టార్ట్ అయ్యి చిరుత పులితతో ఎండ్ అయింది ఇక్కడికి వచ్చేటప్పటికి చిరుత స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చూడండి నేను చూచిన మృగము చిరుతపులిని పోలి ఉండను ఎందుకంటే నాలుగవది అది నాలుగు తలలు కాబట్టి దాని పాదములు ఎలుగుబంటి పాదములు వంటివి అంటే దీనికి తలకై లేదు ఈ ఎలుగుబంటి తల లేదు దీనికి దాని ఉంది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆ శరీరము కలిసిపోయినాయి చిరుతపులి శరీరము ఎలుగుబంటి శరీరం కలిసిపోయింది తర్వాత దాని నోరు సింహము వంటిది చివరికి సింహం అయిపోయింది అది దాని నోరే ముఖమేమో పులి చిరుత పులి కాళ్ళు ఏమో ఎలుగుబంటి కాళ్ళు దాని నోరు ఏమో సింహం నోరు పులికి సింహం నోరు ఉంటే ఎట్లుంటుంది మనం ఊహించుకోవాలా సరే ఇవి ప్రకృతి సహజమైనవి కావు వీటన్నిటి వెనకల ఆత్మీయ సత్యం దాచబడి ఉంది కొన్ని వేల సంవత్సరాల నుంచి ధాన్యలకి బయలుపరచబడలేదు యోహాను భక్తునికి కూడా బయలుపరచబడలేదు నీకు నాకు బయలుపరచబడింది వాళ్ళకంటే గొప్ప వాళ్ళమ్మా ఎందుకు బయలుపరచబడింది అంటే నువ్వు వీటన్నిటి తీసుకొని సర్వలోకానికి వెళ్ళి సర్వశ్టికి సువార్థం ప్రకటించాలా ఎంతకాలం ఇంటి దగ్గరనే కూర్చుంటావు అన్న విషయాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది మనకి కాబట్టి ఈ మృగము గురించి బహుదీర్ఘంగా మనం అక్కడ చూస్తా ఉన్నాం ఆరో వర్షం చూడండి ఐదో వర్షంలో దీని నోట్లకు ఇప్పుడు డంబపు మాటలను దేవదూషణను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడను మరియు నలువది నెలలు అంటే మూడర సంవత్సరములు తన కార్యము జరుపు అధికారము దానికి ఏర్పాటయ్యాను కనుక దేవుణ్ణి ఇప్పుడు బాగా తీసుకోండి ఈ దేవదూషణ ఇందాక గురించి చూసినాం తలల మీద దేవ దూషణ వీళ్ళు దూషిస్తారు ఏం దూషిస్తారు చూడండి దేవుని దూషించటకును ఆయన నామంను దూషించటకును ఆయన గుడారామును దూషించటకును పర్లోక వాసులను దూషించేటప్పు నాలుగివి దూషణ ఈ మృగము దేన్ని దూషిస్తుందో అర్థం చేసుకోండి అంటే మతపరమైన జీవితం మృగం అంటే మత మతం మతపరమైన జీవితము దేన్ని దూషిస్తుందో తెలుసా సత్యంలో లేకపోతే ఇదే బాధ ప్రపంచమంతటా మతపరమైన జీవితము దేవుని దూషిస్తుంది ఆయన ఆగ్లను ఉల్లంఘించి సమర్థించుకుంటుంది ఏం పర్లేదులే అని ఒక దిక్కు ఆయన ఆగ్లని దేవుని చెప్పుకుంటూ ఆయన ఆగ్లని తృణీకరిస్తుంటే ఆయనకి బాధ అనిపించదా కాబట్టి ఆరో వర్షంలో ఏది దూషణ ఫస్ట్ది తండ్రిని దూషిస్తుంది చర్చ సిస్టమ్ ఈరోజు రెండవది ఆయన నామమును అంటే తన కుమారుణ్ణి దూషిస్తుంది మూడవది ఆయన గుడారం అంటే మందిరం బిలీవర్స్ ని లక్షా నలభై గొప్ప జన సమూహం సారీ గొప్ప జన సమూహాన్ని కూడా దూషిస్తుంది తర్వాత చివరికి నిన్ను నన్ను దూషిస్తుంది ఎందుకు మనం పర్లోక వాసులం కాబట్టి లక్ష మందిని కాబట్టి మనల్ని కూడా దూషిస్తుంది ఎట్లా నోరు తెరిచి ఉత్తర తల మీద రాసుకున్నగా దూషణలుగా ఒక పేర్లు ఇందాక చూసినాం తల మీద దాని దాని ఏడు తలల మీద దేవ దూషణని రాయబడింది కానీ ఆ తలల నుంచి నోట్లకెళ్ళి బయటకు వస్తుంది తండ్రికి విరుద్ధంగా దూషిస్తుంది కుమారునికి విరుద్ధంగా దూషిస్తుంది ఏసు నామానికి దూషణ యేసు నామాన్ని దూషిస్తుంది తర్వాత గొప్ప జన ఆయన గుడారం మనం ఆయన గుణారమే కదా ఒకటి తేడా ఇక్కడ భూమి మీద ఉన్న గుడరం కాదు మనం ఉన్న గుడరంలో ఉండం అంతే తేడా గొప్ప జన ఈ భూమి ఉన్న గుడరంలో మనం పరలోక వాసలం కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఉన్న గుడరంలో నివసిస్తున్నాం నోరు తెరిచి ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుణ్ణి దూషిస్తుంది తండ్రిని దూషిస్తుంది తన కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభుల దూషిస్తుంది గొప్ప జన సమూహాన్ని దూషిస్తుంది చర్చని దూషిస్తుంది ఈ లోకం తయారైన అట్లా ప్రపంచం అంతా దేవునికి విరుద్ధంగా తయారైంది దేవుని పిడ్డలకి విరుద్ధంగా తయారైంది అందరినీ దూషిస్తుంది నోరు దర్శ ఒక్కొక్కసారి నాకు ఉంటది వాడు గొప్ప జన సమూహాన్ని ఎందుకు దూషిస్తున్నాడు లక్ష నల్బంధాలుగా ఎందుకు దూషిస్తున్నాడు నాకు ఉంటది వానికి నీలో ఏం తప్పుగా అనిపిస్తుంది నీ గురించి అట్లా వాడికి ఏం అవకాశం ఇస్తున్నావు మనం నువ్వు రహస్యంగా ఏమన్నా చేస్తున్నావా పాపములు నువ్వు బయటికి పరిశుద్ధంగానే కనిపిస్తూ వేషధారకులు లాగున్నావా వేషధరకురాలు లాగున్నావా నువ్వు గంభీరంగా ప్రార్థనలు చేస్తావు కానీ నీ పర్సనల్ లైఫ్ బాగాలేదా అపవిత్రంగా జీవిస్తున్నావా అసభ్యంగా జీవిస్తున్నావా శరీర వ్యామోహాలు తీర్చుకుంటున్నావా వాడికి ఇవన్నీ తెలుసు అందుకు దూషిస్తూ ఉంటాడు నేరలు మోపుతా ఉంటాడు వాడు యోగ మీద మోపలేదా దివరాత్రంలో మన సహోదరుల మీద నేరలు మోపుతున్నాడు కాబట్టి ఈ మృగాలన్నీ ఒకటే అన్న విషయము ప్రభు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఇవి అన్ని ఒకటే అన్న విషయం నీకు అర్థమైతేనే కానీ వీటిని నువ్వు కూడా ఆత్మీయ స్థితులకు ఇప్పుడు పోలేవు అన్నట్టు ఇప్పుడు మనం చేయాల్సింది అంతా అదే ఆత్మీయ స్థితులకి దీన్ని ఎట్లా తీసుకొని పోవాలా వీటిని ఎట్లా ఆత్మీయ స్థితులను అర్థం చేసుకోవాలా దానికి సంబంధించిన విషయాలు నేను చూపిస్తున్నాను మీకు ఇప్పుడు కొన్ని వాక్యాలు ఎవరికైనా ఓపికంటే చదవచ్చు రెడీగా ఓపెన్ చేసి పెట్టుకుంటే మరీ ఈజీ చదువుకోవడానికి కాబట్టి దేవదూషణకు సంబంధించిన నేను ఓల్డ్ రికార్డింగ్స్లో మనం డీటెయిల్ గా నేను చూపించిన దేవదూషణ్ అంటే బ్లాస్ట్ ఫ్యామి అంట ఇంగ్లీష్ లో దేవదూషణ జేమ్స్రాంగ్ నంబర్స్లో నైన్ 988 ఎయిట్ ఫ్రమ్ నైన్ ఎయిటీ నైన్ అగైన్స్ట్ గాడ్ అంటే దేవునికి విరుద్ధంగా మాట్లాడేదాన్నే దేవదూషణ అనుంది తర్వాత నైన్ నైన్ రూట్ వర్డ్ నైన్ ఎయిటీ ఫోర్ ఫ్రమ్ నైన్ అండ్ ఫిఫ్టీ త్రీ ఫార్టీ ఫైవ్ దేవునికి విరుద్ధంగానే కాదు మనుషులకి విరుద్ధంగా కూడా చేసే మాటలని దూషణ అంటారు దూషించడం నేరాలు మోపడం తర్వాత చిప్పరికి నైన్ లో ఏముందంటే రూట్ బోర్డ్లో బాధ పెట్టడం ఓల్డ్ రికార్డింగ్స్గా నేను చూపించినవి ఉంటాయి ఇవన్నీ అక్కడ సేమ్ పదాలు ఉంటాయి ఎన్ని వందల ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గరనే అనుకోండి వందలు అంటున్నాయి కానీ దగ్గర దగ్గర పది సంవత్సరాలు ఏడెనిమిది సంవత్సరాల ఈ రికార్డింగ్స్ మనం చూసి ఆ రోజుకి ఈ రోజుకి ఏం మార్పు లేదు మన సేవలో మన బోధలో కన్సిస్టెన్సీ ఉంటుంది అప్పుడు ఒకటి చెప్పి ఒకటి చెప్పేది కాదు కొంతకాలం కింద ఒక సిస్టర్ బ్రదర్ మీరు కొన్ని సంవత్సరాల క్రితం ఒక రీతికి ఇప్పుడు ఇంకో రీతికి చెప్తారు అనేసి మొత్తానికి మానేసింది ఆయన మన రావడమే నేనైనా రుజుపరు సిస్టర్ నేనేది ఒకవేళ నేను అక్కడ ఒక రకం చెప్పి ఇక్కడ ఇంకో చెప్తున్నానంటే ఆ చంద్రశేఖర్ బ్రదర్ వేరే ఈ చంద్రశేఖర్ బ్రదర్ వేరే ఆ చంద్రశేఖర్ ఎప్పుడో చచ్చిపోయాడు అని చెప్పి లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మటుకు ఏం మార్పు లేదు అదే వాక్యం కాబట్టి ఒకసారి ఎవరన్నా చదవండి ప్రటంకాంతము తొమ్మిదో అధ్యయము నాలుగ వచ్చినాం మరియు నొసల్ల దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనాను ఏ మొక్కలకైనాను మరియు ఏ వృక్షముకైనాను హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడను కాబట్టి ఎవరి నుదుటి మీద ముద్ర లేదో దేవుని యొక్క ముద్ర లేదో వాటికి హాని తప్పదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ దేవుడు ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్తే అర్థమవుతుంది హాని చేయడం అంటే రీతిగా దేవ అంటే కూడా హాని చేయడం అన్న సత్యాన్ని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది మనకి ఎవరు హాని చేయబడుతుంది ఎవరికి హాని జరుగుతుంది వాడు దూషించొచ్చు కానీ ఇప్పుడు మనల్ని కూడా దూషిస్తూ ఉంటారు మన ఎందుకంటే నీకు తెలుసు ప్రభుకి తెలుసు నీ జీవిత విధానం నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావో ప్రభు జీవిస్తుండే కాబట్టి నువ్వేం దుఃఖపడవు ఎవరు దుఃఖపడతారు కొందరు రే నన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు కదా ఆ పాసరి ఇట్లా తిట్టిండి అట్లా తిట్టిండంటే నీలో మళ్ళీ అట్లనే ఉందేమో అందుకే నీకు అది బాధ అనిపిస్తుంది నువ్వు తప్పు చేయప్పుడు నీకు బాధ అనిపిస్తుంది కాబట్టి ఆకాశవాసులకు ఏం ఉండదు బాధ ఎందుకంటే అది ఒంటరి జీవితం కాబట్టి గొప్ప జన సమూహమే కుమిలి కుమిలి ఏడ్చుకుంటారు ఎవరన్నా నేరాలు కాబట్టి ప్రటంగ ఇంతగా చూసినా మనము పదమూడు అధ్యాయంలో సార్ చూడండి ఐదవ వచనంలో ఈ యొక్క మృగము ఎట్లా దేవదూషణలు మాట్లాడుతుంది దాని నోటి ద్వారా డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడిను మరియు నలభై నెలలు తన కార్యము జరుపున అధికారం దానికి ఏర్పాట కాబట్టి అది నేను చూపించిన గతంలో నల అంటే మూడున్నర సంవత్సరములు శమల గుండా వీళ్ళందరూ వెళ్తా ఉంటారు ఈ నేరాలు మోపడము దేవదూషణ వీళ్ళు దేవదూషణ చేస్తుంటారు అని వీళ్ళు నేరాలు మోపుతారన్నట్టు మన మీద ఈ దేవదూషణకు సంబంధించిన విషయాల్ని మరికొన్ని నేను మీకు చూపిస్తాను ఇందాక చూసినట్లు మనం ఆరో వచనం చదువున తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ఉన్న పదమూడు పదమూడు ఆరు ఇందాక చూసిన కనుక దేవుణ్ణి దూషించుటకును ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచను కాబట్టి మతపరమైన జీవితము ఎవరిని దూషిస్తుందో అర్థం చేసుకోండి దేవుణ్ణి అంటే తండ్రిని మన ప్రభుని దాని తర్వాత గొప్ప జన సమూహాన్ని దాని తర్వాత మనల్ని అంటే ఆకాశవాసన లక్ష నలభల మందిని దూషిస్తూ అయితే ఇప్పుడు పదిహేడవ అధ్యాయంలోనికి వచ్చేస్తాం మనము పదిహేడవ అధ్యాయము మూడవ వచనంలో చూడండి వరం చదవండి పదిహేడవ అధ్యాయము మూడవ వచనంలో అప్పుడు అతడు ఆత్మావసుడునైనున్న నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుండిన యొక్క స్త్రీని చూచుతుంది కాబట్టి ఆ మృగం మీద కూర్చున్న ఈ స్త్రీ శ్లోగా మనం సంబంధించిన విషయాలు చూడబోతున్నాము ఆ స్త్రీకి సంబంధించింది ఎందుకంటే ఆ స్త్రీ కూర్చున్న మృగ తల మీద దేవదూషణ పదాలు ఉన్నాయి ఫుల్ నేమ్స్ అనేది లో ఫుల్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ బ్లాష్మి ఫుల్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ బ్లాష్మి అంటే అంతా మంట శాపనార్థాలు పెట్టే జీవితం అన్నట్టు కొంతమంది అనొచ్చు ఇది సంఘానికి ఎట్లా సంబంధించింది మతపరమైన జీవితమే మృగము మతపరమైన జీవితమే దేవు దూషణ చేస్తుంది అని ఎట్లా రుజువు పరచగలవు అంటే నేను గతంలో చేయించిన వాక్యం ప్రటన గ్రంథం రెండవ అధ్యయం చదవండి ఇంకొక ఐదు పది నిమిషాల నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తా నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదను అయినను నీవు ధనవంతుడవి తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదను చూడండి ఎవరిని ఎవరు దూషిస్తున్నారు అనేది ఇక్కడ ఉంది ఇప్పుడు కాబట్టి ఒక సతా సాతాను సమాజపు వారు ఎవరిని దూషిస్తున్నారు తన మందిరాన్ని దూషిస్తున్నారు గోపార్జన సమూహాన్ని దూషిస్తున్నారు ఆకాశవాసులని దూషిస్తున్నారు అని వాక్యం చెప్తుంది మరోసారి చదివారు తొమ్మిదో వచనం నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదను అయినను నీవు ధనవంతుడవే తాము యూదులమని చెప్పుకొనచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి నీకు కలుగు దూషణ నేను ఎరుగుదను చూడండి యూదులు అని చెప్పుకునే వాళ్ళు యూదులు కాకనే కారని చెప్తుంది ఆ వాక్యం అయితే చాలా మంది ఏమంటే ఇసల్పదులు కాదు అసలైన ప్రజలు ఇంకా ఎవరు చెప్తుంది ఇసల్పదుని సైతాన సమాజం అని చెప్తున్నారని చెప్తుంది ఈ వాక్యం కానీ అది కానే కాదని నేను చూపించిన గతం రికార్డింగ్స్లో మీరు చూడండి గతంలో రికార్డింగ్స్లో ఏమని చూపించినంటే ఎఫ్ఎస్సీ సంఘం సమయం బోధ ఇది యాక్చువల్ గా ఇక్కడ మనం ఏం చూస్తామంటే తాము యూదులం అని యూదులు కాని వారు సాతాను సమాజపు వారు అని అక్కడ వాకం రాయబడింది అయితే మనకు తెలుసు అసలైన యూదులు ఎవరంటే రోమిల రాష్ట్ర పత్రిక రెండోదేళ్ళ నేను గతంలో చూపించిన ఎన్నిసార్లు రిపీటెడ్గా చూపించేవాళ్ళు నేను అంతరంగమందు యూదులుగా మార్చబడ్డ వాళ్ళే అంటే యేసు ప్రభుణ్ణి సొంత రక్షకంగా స్వీకరించిన వాళ్ళే యూదులు ఇప్పుడు వాళ్ళు చివరికి వచ్చేప్పటికీ ఈ మృగంలో స్థిరపడిపోయి ఒక వ్యవస్థ మృగం ఒక వ్యవస్థ ఈ మతపరమైన వ్యవస్థలు స్థిరపడిపోయి వాళ్ళు ఇప్పుడు ఎవరి దేవ ఎవరిని దూషిస్తున్నారు బాగా అర్థం చేసుకోండి దేవుని బిడ్డల్ని దూషిస్తున్నారు అందుకే చర్చ యూనిటీ లేదన్నట్టు ఒకరిని ఒకరు దూషించుకోవడంలో ఇప్పుడు జరుగుతుంది ప్రవచనం ఈ వాక్యాలన్నీ నెరవేరుతున్నాయి ప్రపంచంలో కాబట్టి ఎవరు ఈ కానివారు సాతన సమాజపు వారు ఎవరు అంటే మతపరమైన జీవితంలో జీవిస్తున్న పబ్లోను యూత్లకి వ్యతిరేకంగా మనం ఎప్పుడు చెప్పాము ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా ఇతర మనుషులు లాగానే ఇతర మతస్థులు లాగానే హిందూస్ ఎట్లా ముస్లిమ్స్ వాళ్ళ గురించి ఎప్పుడు వ్యతిరేకంగా చెప్పలేదు మనం వాళ్ళు మన ప్రభు ప్రవక్తలను చంపించారు చంపించు అనేక మంది శిష్యులను స్త్రిఫర్ని చంపించు అనేక మంది అపోసులని హింసల పాలు చేసినారు తరం వేసినారు సంపాదించుకున్నారు వాళ్ళెవరు ప్రకృతి సహజంగా ఉంటే కానీ దానికి సంబంధించింది కాదు ఈ బోధ ఈ వాక్యము మతపరమైన క్రైస్తవ జీవితంలో ఉన్నవారు అసలైన జీవితం అంటే వాళ్ళే కానీ వాళ్ళే సైతాన్ సమాజం లాగా తయారైనరు ఇప్పుడు కాబట్టి మతపరమైన జీవితం ఎట్లుంది సైతాన్ని కంట్రోల్లో ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ వాక్యం అని నేను చూపించిన పెరగమ్మ సంఘం చేసిన బోధలో పెరగమ్మ సంఘంలో వాడు సింహాసనం వేసుకున్నాడు వాడి సింహాసనం అని నేను చూపించిన చర్చి పెరగమ సంగో జరుగుతుంది మీకు తెలుస్తుంది అది నేను గతంలో కూడా చూపించిన అది నెహమియా కాలంలో మందిరంలో ఇది ఎరుసలే కట్టిన మందిరంలో ఒక స్థలంలో సిటడల్ అనే స్థలం ఆ మందిరంలో అక్కడ సన్ అనేవాడు వాణి గృహం అక్కడ వాడి వాడి వాడి స్థావరం అక్కడ ఏర్పరచుకోండి చర్చి లోపల మందిరం లోపల వాడి ఇల్లు కట్టు ఇల్లు వాడ పండుకునేటవాడు అక్కడ తిన్నేటవాడు ఆడ పండుకునేటడు క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఎరుసలం మందిలో ఆ సన్బలట్ ఉన్న తన అంతఃపురం లాంటి స్థలం అది అక్కడ మందిరంలో హేరోజు రాశికి జమ చేసుకుంటుందని ఇవన్నీ ఏంటంటే అప్పుడు ఉంటాయని ఎన్నితలని చూపించిన గతంలో ఏం జరిగినాయో భవిష్యత్తులో అవే జరిగిపోతున్నాయని దేవుని మందిరంలో ఒక అన్యుడు వచ్చి కూర్చొని వాడు అక్కడ రాజ్యం వెళ్తున్నాడు సన్బలాట్ అనేవాడు నూతన నిబంధన ఆరంభంలో సువార్తల చూస్తాం మనము హేరోజు రాజు ఏదోము సంతతి వాడు కదా ఏదో మీలట అన్ని లేదులు కాదు వాళ్ళు ఏదో సంతతి నుంచి చూసిన హేరోజు రాజు ఆ సేమ్ ప్లేస్లో వాడి గృహాన్ని స్థిరపరచుకుంటు ఇవి ఆత్మీయ చిహ్నాలు కదా సైతాన్ ఎట్లా మందిరంలో పోయి కూర్చున్నాడు అనేది చూపిస్తుంది దేవుడు మనకి ఎవరట్లా ధ్యానించారు నాకు తెలుసులే కానీ ప్రభు మనకి చూపించిన అర్థం ఏంటంటే వాడు మందిరం రచ్చి కూర్చున్నాడు సైతాను సమాజము అని దేవుడు చెప్పిస్తుంటుదాన్ని ఈరోజు అట్ట తయారైంది చర్చ్ అని చెప్తున్నాడు మీ మధ్యలో నుంచి అనేక అంత్యక్రీస్తులు బయలుదేరారు అంటాడు వ్యూహాన్ పత్రికలో దూషించే వాళ్ళు మందిరంలోనే ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు దేవదూషకులు బయట ఉంటారు మనం అనుకుంటాం వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు మన చర్చికి శ్రమలు పాసాలకు శ్రమలు అని చెప్తున్నారు కానీ అసలైన శ్రమ నీకు లోపలు ఉందని చెప్తుండడు లోపల ద్వారా బయటోడు చేస్తున్నట్టే వానికి తెలియక చేస్తుండే కదా వానికి ఏం తెలియదు కదా సత్యం వాడు ప్రకృతి సహజంగానే ఉంటాడు కానీ లోపల ఉన్న వానికి అన్ని తెలుసు కదా సత్యం తెలిసి కూడా నువ్వు ఎట్లా ధృన్నీకరిస్తున్నావు చివరికి ఒక వాక్యం చూపించేసి నేను ముగించేస్తా మార్కు సువార్తకు వెళ్ళండి రెండు వాక్యాలు నేను చూపిస్తాను మార్కు సువార్త మత్సవార్త ఎవరన్నా ఇద్దరు చూడండి మార్కు సువార్త మూడో అధ్యాయం ఒకరు చూడండి మత్తైసు వార్త ఇరవై అధ్యాయం ఇంకొకరు చూడండి అక్కడికి రెండు చూపిస్తే నేను క్లోజ్ చేస్తే వాక్యం వచ్చే వారం కంటిన్యూ చేస్తాం దీన్ని మనం మార్కు సువార్త మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచనాలు మత్తైసువార్త ఇరవై ఆరవ అధ్యాయము అరవై ఆరు అర అరవై నాలుగు అరవై ఆరు వచనాలు ఇప్పుడు మార్కు సువార్త చదువుతాం మూడవ అధ్యాయం ఎవరైనా చదవండి సమస్త పాపములను వివరణ ఒకరు చదవండి సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీ వారికి క్షమింపబడును గాని ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పుట్టిన వాడని వారు చెప్పారు పోయింది సెంటెన్స్ పరిశుద్ధాత్మ విషయమై దూషణ చేయు వాడు ఎప్పుడు పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నేను అనేక పర్యాలు చూపించిన ఈరోజు ఇంకొక విషయం నేను చూపిస్తా చూడండి ఎటువంటి పాపం క్షమ ఎటువంటి పాపం కైనా క్షమాపణ ఉన్నది కానీ పరిశుద్ధాత్మని దూషించే వాడికి పాప క్షమాపణ లేదని చెప్తుంది ఇక్కడ బట్ హీ దట్ షాల్ బ్లాస్ ఫేమ్ ద హోలీ కోస్ట్ హ్యా నెవర్ ఫీవ్నెస్ బట్ హీజ్ ఇన్ డేంజర్ ఆఫ్ ఇటర్నల్ డ్యాబరేషన్ అక్కడ ఏముందో చదువు మరోసారి ఇరవై తొమ్మిది అవసరం దూషణ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని నియముగా చెప్పు నిత్య పాపం అంటే నరకం హండ్రెడ్ పర్సెంట్ నరకానికి పోతారని చెప్తుంది ముప్పై వర్షం చూడు బ్రదర్ అక్కడ ఉంది క్లూ ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వారు చెప్పేది దేవదూషణ ఎప్పుడు చూడండి ఏ సుప్రభి ఎట్లా దూషించారు వీళ్ళు చూడండి వీళ్ళు ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని ఆయన దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క శక్తి చేత అక్కడ విశేషమైన అద్భుతాలు చేస్తుంటే దయ్యంలో ఆత్మ పట్టిన వాడు అన్క్లీన్ స్పిరిట్ అన్నాడు ఎంత మోసం అన్క్లీన్ అంటే తెలుసా ఎవరికైనా అన్క్లీన్ స్పిరిట్ అంటే అపవిత్రమైన ఆత్మ అంటే తెలుసు ఎవరికన్నా ఏసుప్రభుని అంతగా వాళ్ళని నేరాలు మొప్పినారు అంతగా దేవదూషణ చేసినరు అపవిత్ర ఆత్మ అంటే అది చెడు ఆత్మ అది ఏసుప్రభు అంటే ఇంత కోపం ప్రకృతి సహజంగా ఉన్న విశాలు ఈరోజు ఆత్మీయతలో ఇష్టాలుగా ఉన్న మత క్రైస్తవులకి ఏశరావు అంటే ఎంత కోపమో ఆయన వాక్యాలు పాటించాలంటే ఎక్కడలేని కోపం ఏశ్వరావుని ఎందుకు తృనీకరిస్తారో తెలుసా పైకి ఆయన పేరు తీసుకుంటారు ప్రార్థన చేసుకుంటారు అంత బాగుంటుంది కానీ ఆయన మాటలు అన్ని ఆయన చెప్పిన ఏ మాట పాటించారు దూషించడం అంటే అర్థం చూడండి ఆయన తిరిగి సిలివేయడం ఇస్కరియో యూద దూషించిండా లేదా ఓ రీతిగా ఏమని దూషించండి చెప్పండి మనకు తెలుసు ఆ వ్యభిచారంలో ఉన్న స్త్రీ ప్రభు ఆమెని కాపాడి కదా రాళ్ళు రువ్వే టైంలో ఆమె బుధవారం అనుకుంటా బుధవారం కాదు గురువారం సాయంత్రం నేను చూపించిన ద లాస్ట్ వీక్ ఆఫ్ క్రూసిఫిక్షన్ అనే వాక్యంలో ఆయన శిలవ మరణం రుచి చూడక ముందు ఆదివారం నుంచి శుక్రవారం రాత్రి వరకు సాయంత్రం వరకు ఏం జరిగిందని చూపించిన ఏ గంటలో ఏ టైంలో ఉదయం ఏం జరిగింది మధ్యాహ్నం ఏం జరిగింది సాయంత్రం ఏం జరిగిందని చూపించిన రికార్డింగ్స్ లో ఆదివారము ఆయన పేతని అయికి రావాలా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలా అక్కడ నుంచి బేట్ పైకేకి వెళ్ళాలా అక్కడ గాడిద గాడిద పిల్ల ఉంటాయి వాటి మీద సవారీ చేసుకుంటా ఎర్సలంకి వెళ్ళాలా దాని తర్వాత సోమవారం ఉదయము ఆ యొక్క అంజురపు చేపించడం అట్లా మనం చూసినాం దాని తర్వాత ఏం జరిగింది మంగళవారం చూపించిన చాలా రికార్డింగ్స్ ఆ రికార్డింగ్స్లో ఉంటాయి దాని బుధవారం ఏం లేదు ఇప్పుడు గురువారం స్టార్ట్ అయింది గురువారం సాయంత్రం అంటే శుక్రవారం ఆరంభం అన్నట్టు ఈధులకి వాళ్ళ క్యాలెండర్స్ అట్లుంటాయి అన్నట్టు గురువారము పస్కా పండగ స్టార్ట్ కాకముందు ప్రిపరేషన్ అన్నట్టు పస్కాకి ఇష్టపరచడం ఆ టైంలో ఎందుకంటే పస్కా పండుగ రోజున పట్టబడి శుక్రవారం గురువారం సాయంత్రము పస్కా ఆరంభమవుతుంది ఉదయము ఆయన సిల్వ ఇవ్వబడడం చూస్తామన అయితే గురువారం సాయంత్రము ఆయన పాస్కా పండగ ఆరంభించినప్పుడు అందరూ కూర్చున్నారు పన్నెండు మంది ఆయన అంటున్నాడు నేను ఈ పస్కా పండగలో పాలు పొందను ఇందులో ఇది నేను భుజించను మనం అందరం తిరిగి తండ్రి ఇంట కూడుకొని ఉన్నప్పుడు అప్పుడు నేను దీన్ని భుజిస్తానన్నాడు కాబట్టి ఆ రోజు నేను ఒక ప్రశ్న వేసిన చాలా మందికి ఎన్నో సంవత్సరాలకి తమ మాట ఇది లేదంటే సంవత్సరాలకి తమ మాట ఏశ్ ప్రభు పసకా పండగ ఆశ్రయిస్తూ శిష్యులతో పాటు పస్కాని భుజించిండా అని అడిగిన ప్రశ్న ఎవరు చెప్పలేదు ఆయన భుజించలేదని చూపించిన వాక్యం నేను ఎందుకంటే ఆయన అన్నాడు నేను భుజించాను ఈరోజు ఇది నేను మీకిస్తున్నా మీరు నా శరణి పంచుకోండి మీ నా రక్తాన్ని త్రాగండి అందుకే త్వరగా బాపసం పొందామని చెప్తా ఉంటాను ను బాప్సం పొందకపోతే నీ రోగాలలో నువ్వు పోతావు నీ పాపంలో ను పోతావు ను నశించిపోవద్దని ఆయన తన ప్రాణాన్ని క్రైదనంగా పెట్టిండు ఎంత కాలం ఆలస్యం చేస్తుంటున్నా మనుషులు పోయిన వారము పోయిన ఇది ఆదివారం అది ఈ వారమే నేను దిక్కు కందుకూరు ప్రాంతం పోయినప్పుడు చూపిస్తున్న వాక్యం ఒక యవనాస్రాల గురించి అమ్మాయి ఆలస్యం చేసింది పాప్సం తీసుకున్నాం చనిపోయింది తండ్రి ఏడుస్తుండ మెమోరియల్ డే రోజు మెమోరియల్ ప్రేయర్ మీటింగ్ అంటాం కదా మూడవ దినం అంటారు మూడవ నాడు పదవ నాడు పదవ దినం అంటారు మూడవ దినము తండ్రి ఏడుస్తుంటే ప్రేయర్ మీటింగ్ లో ఎందుకంటే ఈ అమ్మాయి టెన్త్ క్లాస్ లో పాప్సం పొందామంటే టెన్త్ క్లాస్ రాసినాక పాప్సం పొందుతా పాస్ అయినాక పాప్సం ఇంటర్మీడియట్ జరిగినాక పాప్సం పొందుతా ఇంటర్మీడియట్ పాస్ అయినక పాప్సం పొందుతా పొందుతా డిగ్రీ పాస్ పొందుతా అని వాయిదా వేస్తూ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కుక్క కలిసి పిచ్చి చచ్చిపోయింది క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పిల్ల ఆ తండ్రి భేదన భయంకరంగా ఏడుస్తున్నాడు ఆ అమ్మాయి నా చచ్చి మీద ఏడుస్తలేను నర్కాంగిపోయిందని ఏడుస్తున్నాడు మాపేశామంటే అంత చులకన చేసే వాళ్ళ జీవితం చాలా భయంకరంగా ఉంటుంది ఎవడు కాపాడలేడు నిత్య నర్కం నుంచి ఏ శ్రోత పౌకడు శరాన్ని విడిచిపెట్టడానికి ఉండదు కాబట్టి ఇక్కడ నేను క్లోజ్ చేస్తున్న వాక్యం పరిశుద్ధాత్మని వాళ్ళు దూషిస్తున్నారు తర్వాత ఏసు ప్రభుని కూడా దూషిస్తున్నారు ఎందుకంటే మీ ఆయనలో అపవిత్ర ఆత్మతో దయాలను వెలగొడుతున్నా మీరు దేనితో వెలగొడుతున్నారు మీ పిల్లలు అని అంటాడుగా ప్రశ్న ప్రభు ఇప్పుడు చూడండి ఇరు మార్క సువార్త మూడో అధ్యాయం ఇరవై చెప్తుందంటే పరిశుద్ధ విరుద్ధంగా దూషించే వారికి ఎప్పటికీ పాపక్షమాపణ ఉండదు తర్వాత వాడు శాశ్వతంగా వాడి పాపమైనా చచ్చిపోతాడు నరకానికి పోతాడని చెప్తుంది ఆ వాక్యం ఎందుకు అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మిమ్మలను సర్వ సత్యంలోనికి నడిపించును అన్నాడు దేవుడు ఏసుప్రభు చెప్పండి మీరే సత్యం అంటే ఏంది ఏసుప్రభే సత్యం పరిశుద్ధాత్ముడు ఏసుప్రభుకే చూ యేసుప్రభునే సూచిస్తూ ఉంటాడు ప్రతి వాక్యంలో ఆయన చూడండి ఆయన చూడండి ఆయన చూడండి ఆయన చెప్పే మాట వినండి ఆయన చేసినట్టు చేయండి ఆయన కొరకు జీవించండి ఆయన కొరకు సాక్ష్యంగా ఉండండి ఆయన ఏం చెప్తే అది చేయండి మరి అమ్మ కూడా అది చెప్పింది కదా శిష్యులతోని ఆయన ఏం చెప్తే అది చేయండి మళ్ళీ మీరు మరి అమ్మని వెంబడించటో లేదా మరి అమ్మను వెంబడించొద్దని చెప్తుందాయమే ఆయన ఏం చెప్పిండో ఆయనను వెంబడించండి నన్ను కాదంటున్నాడు చెప్తుందాయమే మళ్ళీ కేథలిక్ లాగా నువ్వు వాక్యం మరి ఇంత తేటగా చెప్తుంది చూడండి ఏసు వెంబడించండి నన్ను కాదంటుంది శిష్యులతో పరిశుద్ధాత్మున్ని దూషించడం అంటే పరిశుద్ధాత్ముడు చెప్పే ప్రతి వాక్యాన్ని తృణీకరించడం అంటే ఏ వాక్యం ఏ సత్యం ఏస్ప్రవే జీవం ఏ మార్గం ఏసుప్రభుని తృణీకరిస్తే ఎట్టి పరిశుభ్ర నరకానికి ఆ యాజకులు ఏసుప్రభుని ఎట దూషించారు ఆయనలో అపవిత్ర ఆత్మ ఉందని దూషించారు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఇంతింత అద్భుతాలు చేస్తుంటే స చనిపోయిన వలన లేపినప్పుడు కుంటి వలన తిరిగి నడిపించినప్పుడు గుడ్డి చూపించినప్పుడు అపవిత్ర ఆత్మతోని చేస్తారనే అట్లాంటి తలంపు ఎట్లొచ్చింది వీళ్ళకి యాజకులకు అర్థం కాట్లేదు నాకు ఈరోజు కూడా ఇది దేవుని వల్ల కలిగిందని చెప్పకుండా దయం వల్ల కలిగిందని చెప్తారు ఎండి టైం ప్ర చర్చి కూడా ఏది దేవుని వల్ల కలిగింది ఏది దయం కలిగిందో అది గ్రహించలేని గుడ్డి క్రైస్తవ జీవితం ఈరోజు అందుకు అది మృగంగా తయారైంది ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు అది మృగంగా తయారైంది అది కఠినంగా తయారైంది ద్వేషించడం దూషించడం కోప దూరేకాలు కొట్టుకోవడం తినుకోవడం రక్తాలు గార్చుకోవడం మృగాలు కొట్లాడితే ఎట్లనే ఉంటాయి రక్తాలు రెండు కుక్కలు కొట్లాడితే ఎట్లుంటాయి రక్తాలు గారిచేట్లు అవి నేను చూసిన ఒకసారి నాకైతే భయం ఇచ్చిపోయింది ఇంత భయంకరంగా కొట్లాడుకుంటాయి అవి అని అవి కుక్కదాన పెట్టి అంత క్రూరంగా తయారైపోయింది చర్చ సిస్టమ్ మీరు అందుకు తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభ కాలం వచ్చి ఉన్నదని పేరు జ్ఞాపకం చేస్తుంది ఎకరగ్రంథాలు మనం చూసినాము ఎన్నిసార్లు అధ్యాయం మనం చూస్తూ ఉంటాము ఆ దినమున దేశం మూడు మూడు భాగములుగా చేయబడుతుంది మొదటి భాగము మొదటి రెండు గుంపులు తెగవేయబడి శాశ్వతంగా తెగవేయబడి చత్తులు మూడవ గుంపును అగ్నిలో నుండి బంగారంను శుద్ధించినట్లు వెండిని శోధించినట్లు బంగారంను పుటమి వేసినట్లు వారిని బయటికి తీసుకొని వస్తున్నాడు రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతే ఒక గుంపుని అందులో నుంచి అగ్నిలో బయటికి లాపుకొని ప్రభు ఎన్టీ టైమ్స్ లో చర్చట్లు ఒక చిన్న గుంపు మహాశ్రమలకి వెళ్ళి బయటకు మొదటి రెండు గుంపులు శాశ్వతం అరకానికి పోతాయి చాలా మంది అనుకుంటారు రెండే గుంపులు బ్రదర్ అనుకుంటారు కానీ నాలుగు గుంపులు చర్చలో ఈ వాక్యాల ప్రకారంగా మనం నాలుగో గుంపు అది బయట ఉంటుంది ఇప్పుడు సీను పరతం మీద మోకాల మీద ఉంటే అడికి వెళ్ళిపోతుంది అంటే ఈ లోకంలో ఉండదు చేసే అట్లా మోకాలుండి నోరు తెలివంగానే జిప్పును ఆత్మ సీను పరతం మీద పోయి అక్కడ ప్రభుత్వాన్ని ఆయనకి ఇష్టం వీళ్ళు కానీ వీళ్ళకే ఆయన ఇష్టం లేదు ఎందుకంటే మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గుర్రలం గాయమన్నాడు కాబట్టి సాయంత్రం మనం వాక్యాన్ని ముగించక ముందు ఈ సత్యాన్ని గ్రహించాల ఇన్నెన్ని విశేషమైన జ్ఞానాన్ని ప్రభు మనకు మనం దీన్ని ఏం చేసుకుంటున్నాం సంచుల్లో మూట అటక మీద పడేసుకుంటున్నామా దాని హృదయాల మన రాసుకొని దాన్ని వాడుకొని అనేకులకు చూపిస్తున్నామా అనేకులకి వీటిని చూపించి వారికి విశుద్ధీకరించి ప్రభు చేత అటువంటి సేవ మనకు అవసరం ఆయనకేమైనా పనులు నలిసిపోతున్నారు కరెక్టే కానీ ఒక్కసారి మోకాల మీద ఉండి అడగండి ఎందుకు రోగాలు ఇస్తున్నాయని ఎందుకు శ్రమల పలెత్తున్న తెలుసా మీరు తెలియకనే యుద్ధంలోకి వచ్చేసారు కానీ ఎట్లా యుద్ధం చేయాలి నేర్చుకోలేదు ఏ స్ట్రవే మన చేతిలో యుద్ధం ఇది మనం నేర్చుకుందాం ముందుకు వెళ్ళిపోదాం సైతం మీద విజృంభిస్తాం మన పూర్వీకులు ఆ యొక్క మందిరాలను కూలగొడదాం ఆ దురాత్మలను తరిమి మన రక్తంలో ప్రవహిస్తున్న ఆ యొక్క డిఎన్ఏ వాటితో ఉడంబడి కర్రజేసుకున్న ఆ చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని విరగొడుద్దాం యేశప్రభు సైతాన్ మీద విజయం పొంది శిల మీద మన చేతిలో విజయం పెట్టి వెళ్ళిపోయిండు ఇప్పుడు ఆ విజయాన్ని నువ్వు పట్టుకొని పరిగెత్తు నీ చేతికి కత్తి ఎందుకు ఇచ్చిడు ఆత్మలకు అడ్గం ఎందుకు ఇచ్చాడు నీ చేతికి ఇంటి ధర కాదు కూరలో పెట్టుకోమని కాదు దాన్ని రుళ్ళించాల వాడి మీద వాడి మీదకి ఎత్తాలా దాన్ని పోయి దాన్ని తునకలు చేసేయాల తున తునకలు చేసేయాలి ఆ మందిరాలని ప్రార్థనలో మోకాల మీద ఉండి పాషద ప్రార్థన చేస్తే ఆ కత్తులు తీసుకొని పోయి ఆత్మవాలని కట్టుగా తీసుకొని పోయి ఆ సైతాన శక్తులను నువ్వు ధర్మేసే పారుదోలాలా వాటికి తీర్పు తీర్చాలా అందుకు నేను దేవుడు నిలబెట్టి అటువంటి పోరాటంలో ప్రభుని నడిపించడం నేను ప్రార్థిస్తాను పరశుధర వండ్రి మీకు వందనాలైనా మార్తాలాగా క్రైస్తవ జీవితం అనేక పనులతో అలసిపోయింది కానీ యాజకులు స్వార్థము తన అపేక్షతో వ్యామోహంతో జీవిస్తున్నారు ఏ రూపకంగా వారు మిమ్మల్ని మహిమపరుస్తలేరు దొంగలిస్తా ఉన్నారు మిమ్మల్ని దూషిస్తున్నారు ప్రభు తండ్రిని దూషిస్తున్నారు మీ గుడారంని దూషిస్తున్నారు ఆకాశవాసులని దూషిస్తున్నారు ఈరోజు వాళ్ళే కాదు ప్రభ అన్నిలు కూడా చేస్తున్నారు కానీ మేము అనిలని తప్పు ఎందుకంటే కుడి ఎడమలు ఎడగని ప్రజలు వాళ్ళు వాళ్ళకి ఏం తెలియదు నేను కానీ అన్ని తెలుసు వాళ్ళు మీకు విరుద్ధంగా అయినారు అది బాధకరంగా ఉంది ఆ బాధ నుంచి మాకు విడుదల కల్పించండి మేము వీటన్నిటి చూపిస్తాం అనేట్లేదు అటువంటి ప్రేరేపణ ఓర్పు సహనాలు మా శరీలను స్వస్థపరచండి ఓ ప్రవ్వ ఆత్మలో ఉన్నత స్థితికి ఎదుగులాగన కృపవార్లందరికీ అనుగరించండి పరిశుద్ధాత్మభిషేకం అనుగ్రించండి ఓ ప్రవ్వ మీరు అక్కడ సమీపంగా ఉంటుండగా మేము అంతరం సిద్ధపడలా అని సిద్ధపరచలా అటువంటి సేవా పరిచర్యలు మమ్మల్ని ముందు నడిపించమని ఆలస్యం అనేక త్వర ఈ పనులు మేము చేసుకోవలాగన సహపడమని ఏసు పరిశుద్ధ నామంన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మన ప్రభువైన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఏంటను గాక ఆ మెయిన్ అంటే ప్రైజ్లాంటి